హరిషితమైన దేవా ప్రేమ నమ్మకమైన రాజా సర్వశక్తుడ సర్వాధికడానికి వందనాలు తండ్రి ప్రభు ఈ యొక్క దినాన్ని ప్రభు మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకు వందనాలు ప్రభు యొక్క దినాన్ని చూడలేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు యొక్క దినాన్ని మగ్గించినందుకు వందనాలు ప్రభు తండ్రి పాటల ద్వారా మా ఏమ పొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి విన్న వాక్యాన్ని ప్రభ విడిచిపెట్టుకోకుండా ప్రభ అది మా హృదయాలో గ్రహించుకొని ప్రభ వాక్యం పట్ల మేము నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి బంధనాలు తండ్రి మంచి తెలివిని ధ్యానాన్ని వివేకం తెచ్చామని హెజరైన తండ్రి ఆమె నిన్ను పోలిన వారవరు మేలు చేయూ దేవుడవు నిన్నేనే నమ్మిన్ మాదేవా నిన్ను పోలిన వారవరు మేలు చేయూ దేవుడవు నిన్నే నమ్మితిన్ మాదేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఆరాధన ఎల్ో హీం ఆరాధనా అడో నయ్ ఆరాధనా ఏ శ ఆరాధనా ఎద ఆరాధనా ఎల్లో హీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా నిన్ను పోలిన melucheyu devudavu ninne ne nammiti sorry ninne ne nammiti madeva ninu polina vare varu melucheyu devudavu ninne ne nammiti madeva కృంగే ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచి తివయ్యా కంటి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపి తివయ్యా కృంగేన్న నన్ను చూచి కన్నీటిని తుడచి తివయ్యా కంటి కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ Aradana, Elohim, Aradana, Adonai, Aradana, Yeshua, Aradana, El Shabdai, Aradana, Elohim, Aradana, Adonai, Aradana, Yeshua, Aradana. మరణా మార్గమందు నడచిన వేళ ఎందు వైద్యునిగా వాచినాకు మరో జన్మనిచ్చితి వయ్యా మరణపు మార్గమందు నడచిన వేళ ఎందు వైద్యునిగా వాచినాకు మరో జన్మనిచ్చితి వయ్యా el shadai aradhana yelohim aradhana adonai aradhana yeshua aradhana arshadai el aradhana elohim aradhana adonai aradhana yeshua aradhana ninu polina varavaru మెలుచేయేవుడవు నిన్నేనే నమ్మితి మదేవా నిను పోలిన వారెవరు మెలుచేయ దేవుడవు నిన్నేనే నమ్మితి మదేవా నిన్నే నా జీ మునకు ఆధారము చేసి నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా yesu mai aradhana eno him aradhana adonaa aradhana yeshua aradhana yarsadai aradhana elohim aradhana adonaa aradhana yeshua aradhana thank you పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరం గల జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయ్యున్న మా ప్రభువ మా రక్షకుడువు మా విమోచకుడు అయ్యున్న తండ్రి పర్లోక మందున్న దేవ పర్లోక మందు తండ్రి నాయన ఏసుక్రీస్తు ప్రభు నీకు వందనాలు స్తోత్రములు ఈ గడిచిన కాలం ఈ దినం వరకు తండ్రి నాయన ప్రభు అని కృపలో నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవా నీకు స్తోత్రములు వందనాలు దివా రాత్రములు తండ్రి ప్రభు అని కంటి పాపవలే వలె మమ్మల్ని కాచి కాపాడి ప్రతి విషయంలో దేవా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు ప్రతి విషయంలో దేవా మీరు మాకు సహాయకులుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రతి విషయంలోనైనా తండ్రి మీరు మాకు ఆదరణ దయచేస్తున్నందుకు నీ ప్రేమ నీ అనురాగమునైనా నీ కృప మాకు దయచేస్తున్నందుకు దేవా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రములు ప్రభ యో యోగ్యత లేని మమ్మల్ని తండ్రి ఆ కలవరి శిలో దేవ మీరు ఎంతగానో మా బాధపడి శ్రమపడి నిందల పాలయ్యి నాయన అవమానాలు కూడా భరించినైనా మీ యొక్క రక్తాన్ని మా కొరకు కార్చి నాయన మీ ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసి నైనా విలువ మమ్మల్ని నాయన మీ సొత్తుగాను మీ ఆలయం లాగా నాయన మీ రాజ్యానికి వారసుల్లాగా దేవా నాయనా తండ్రి మీ బిడ్డలుగా మీరు మమ్మల్ని చేర్చుకున్నందుకు దేవా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో నైనా ఎంతవరకు నాయన మీరు పాఠాల ద్వారా మహిమ పొందినారు ఇదిగో నా దేవా నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా ప్రభా నీ పాదాల యకు మేము వచ్చినాం దేవా నా స్వనీతిని స్వబుద్ధిని తొలగించి ప్రవర్తన అంతటి తండ్రిని అధికారానికి లోపరచుకుంటున్నాను నా స్థానంలో నిలబడి వాక్యాన్ని ఉపదేశించి మీరు మాతో మాట్లాడమని మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికముతో తండ్రి వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా నాయన జీవితం మేము జీవించలాగున మీరు మాకు సహాయం దయచేమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనము వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనము లేముందంటే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి చూడండి యోహాను రాసిన పత్రిక ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి పాపము చేసే ప్రతివాడు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారంట కాబట్టి అలా ఎవరైతే పాపము చేయడానికి ఇష్టపడతారు అలా ఎవరైతే దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా దేవునికి లోపడకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా చూడండి ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారో అలా అతిక్రమ ఉన్న వారందరూ పాపము చేసేవాళ్ళు కాబట్టి మనం చూస్తే మొదట ఎవరు దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు కాబట్టి పాపము అనేది మనం చూస్తే ఆదికాండము రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఆదికాండము రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడైన యుహోవ తూర్పున ఏదేనలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను కాబట్టి దేవుడేం చేశాండు ఏదోలో ఒక తోట వేసి నరుని. అనగా ఆదాముని ఎక్కడ ఉంచండు ఆ తోటలో ఉంచండు ఆదికాండము రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో మరియు దేవుడే ఉన్న యహోవ చూపునకు రమ్యమైన ఆహారమునకు మంచి ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించను కాబట్టి చూడండి ఎప్పుడైతే దేవుడు ఆ ఏదేనులో దేవుడు ఆ తోటలో నరుణ్ణి నిర్మించి దేవుడేం చేసేండు ఆ తోటలో ఆదామునుంచాడు అప్పుడు దేవుడు ఏం చేసేడు చూడండి చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును అలాగే ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి దేవుడు మొలిపించడు ఆదికాండము రెండో అధ్యాయము పదహారో వచనములు మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష నీవు నిరభ్యంతరముగా తినవచ్చును పదిహేడో వచనము అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు వాటిని తిను తినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను కాబట్టి దేవుడేం చేశాడు ఆదాముని తన పోలికలో తన స్వరూపంలో దేవుడు నిర్మించి దేవుడేం చేశాడు తూర్పున ఏదనులో ఒక తోట వేసి ఈ తన పోలికలో తన స్వరూపంలో నిర్మించిన ఆదామును దేవుడు ఆ తోటలో ఉంచాడు అప్పుడు దేవుడేం చేసాడు మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములను ఆహారముకు మంచిదైన వాటిని జీవ వృక్ష చూపునకు రమ్యమైనది వీటన్నిటిని దేవుడు ఏం చేశాడు మొలిపిచ్చాడు తరువాత దేవుడు ఆదాముకి చెలవిస్తుడు ఏంటంటే ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు తినవచ్చు దానిలో ఎలాంటి కండిషన్ పెట్టలే దేవుడు కానీ మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించిండే ఆదాముకి ఆజ్ఞాపించిండు ఎందుకు పాపము చెయ్యి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే చూడండి ఎప్పుడైతే ఆదికాండము మూడో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది స్త్రీతో ఇది నిజమా ఈ చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని కాబట్టి ఈ వాక్యం మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే ఈరోజు దేవుడు మనల్ని ఏ పనులు చేయొద్దు వేటిని చేయమన్నాడో కాబట్టి దేవుడి దృష్టికి అనుకూలము కానివి దేవుని దృష్టికి అంగీకారం కానివి అది దేవుని దృష్టికి ఇష్టమైనవి కానివి అవి ఏవైనా దేవుడు మనల్ని చేయవద్దన్నది ఈరోజు మనం చేయకుండా ఉన్నామా చేయమన్నది చేయగలిగేటట్టు ఉన్నామా అన్నదే ఈరోజు ఈ యొక్క వాక్యం యొక్క మూలం అన్నట్టు కాబట్టి దేవుడు సెలవిచ్చినట్టు ఈరోజు మన జీవితాలు ఉన్నాయా దేవుడు చెప్పినట్టు వాక్యానుసారంగా ఈరోజు మనం జీవిస్తున్నాము కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలా నువ్వు ఎంత ఆత్మీయురాలవైనా కావచ్చు ఎంత విశ్వాసురాలవైనా కావచ్చు దేవుని పట్ల నీకు ఎలాంటి ఉండొచ్చు ఎలాంటి ఇష్టం ఉండొచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు కానీ దేవుని చిత్తానుసారంగా ఈరోజు నీ జీవితం లేకపోతే నువ్వు పాపం చేసినట్టు ఈరోజు దేవుని చిత్తానుసారంగా ఈరోజు నువ్వు ప్రవర్తించకపోతే దేవుని చిత్తానుసారమైన జీవితం ఈరోజు మనం కలిగి ఉండకుండా మనం చేసే ప్రార్థన మనం ఉండే ఉపవాసమైనా మనం చేసే సేవైనా అది వ్యర్థమే ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారు దేవుణ్ణి ప్రేమించే ప్రతివాడు ఆయన మాటకు విధేయత చూపిస్తాడు దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఆయనకి లోబడి ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవిస్తారు అలా లోబడని ప్రతివాడును అలా దేవునికి విధేయత చూపించని ప్రతి చూడండి వాళ్ళు ప్రతి దేవుని చిత్తానుసారంగా జీవించని ప్రతి పాపం చేస్తారు కాబట్టి ఈ సర్పము అవ దగ్గరకు వచ్చి కుయ్యగా ఆమెని ప్రేరేపిస్తుంది ఆమెని మోసపరుస్తుంది ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆమె పాపం చేయడానికి కాబట్టి ఎప్పుడైతే పాపము చేసే ప్రతివాడు దేవుని యొద్ ఉండలేడు ఎందుకంటే మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు ఆయన వంటి పరిశుద్ధుడు ఒకడును లేడు కాబట్టే యేసుప్రభు ధైర్యంగా తన గురించి తాను సాక్ష్యం ఇయ్యగలిగింది నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో ఉండేవారు ఆయనను ప్రేమించేవారు ఆయనని ఆరాధించేవారు ఆయనని స్థుతించేవారు ఆయనను వెంబడించే ప్రతి పరిశుద్ధులుగా ఉండాలా నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలంటే నువ్వు దేవుని ఆజ్ఞను కైకొనాల దేవుని మాట నువ్వు వినాల దేవుని ప్రకారంగా నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకొని సమర్పించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితము నువ్వు కలిగి ఉండాల ఇరోజు అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు కాబట్టి అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు పలములను గురించి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనేను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడేననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వల్లే ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతడు కూడా తినేను కాబట్టి తర్పము ఎట్లయితే యుక్తిగా అవన్నీ మోసపరిచి ఆ ఫలము తినేలాగా ఆమెను ప్రేరేపించి ఆ ఫలం తినేలాగా చేసింది ఇప్పుడు అవ తినడమే కాదు తనతో పాటు ఆదాము తినేలాగా వీరిద్దరు కూడా దేవుడు సెలవిచ్చినట్టు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళిక్కడ పాపం చేసిండ్రు కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉన్నాం పేరుకి రక్షణ పొంది నీలో మార్పు లేకపోతే నువ్వు మోసపరగనా జీవితం అన్నట్టు నువ్వు ప్రభుని నమ్మి ఏసుప్రభునందు విశ్వాసం ఉంచి ఏసుప్రభుని వెంబడిస్తూ కూడా నీ జీవితము దేవుని ప్రకారంగా ఉండకపోతే నువ్వు మోసపోయినట్టు అన్నట్టు ఎందుకంటే పాపము వలన వచ్చి జీతము మరణం కాబట్టి పాపము చేయు ప్రతి దేవునికి తిరుగుబాటు చేయువాడు పాపము చేయు ప్రతి వాడు దేవునికి విరోధన్నట్టు చూడండి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి దేవుడు చెప్పినట్టు దేవుని వాక్యం సెలవిచ్చినట్టు ఈరోజు మనం జీవిస్తున్నామా మన నోటి మాటలే కానీ చూసే చూపులైనా కానీ ఆలోచనలైనా కానీ తలంపులైనా కానీ ప్రతిదీ దేవుని వాక్యానుసారంగా ఈరోజు నువ్వు ఉన్నావా లేకపోతే నీ భక్తి నిన్ను కాపాడలేదు ఎందుకంటే అది భక్తిహీనత కాబట్టి వేషధారణ కాబట్టి చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుండంటే మనం ఏసుప్రభు నమ్మి యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి ఏసుప్రభు గురించి తెలుసుకొని కూడా ఆయన ప్రకారంగా మనం జీవించని ఆయన ప్రకారంగా మనము నడవని ఆయన ప్రకారంగా ఈరోజు నీ జీవితం ఉండకపోతే చెప్పండి ఈరోజు నీ భక్తి నిన్ను కాపాడగలదా ఈరోజు నువ్వు కలిగి ఉన్న విశ్వాసము నిన్ను రక్షించగలదా కాబట్టి ఈరోజు మనం దేనిలో దేవుని విషయంలో తప్పిపోతున్నావేమో ఏ వాక్యంలో నువ్వు తప్పిపోతున్నావేమో ఈరోజు నువ్వు గ్రహించుకోవాలనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆదాము అవ్వకి దేవుడు ఆజ్ఞాపించిండు ఆదాముకి ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు తినవచ్చు దానిలో ఎలాంటి అభ్యంతరం లేదు దేవుడికి తినవచ్చు అని చెప్పిండు కానీ మంచి చెడ్డలను తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు అది తిని దినమున నువ్వు అని చెప్పిండు దేవుడు కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞను మర్చిపోయినారు కాబట్టే తర్పము కుయిత్ చేత అవ్వని మోసపరిచి అవ్వ మోసపోయి ఆదామును కూడా మోసపరిచి వీరిద్దరూ పాపము చేసిన వారిగా ఉన్నారు చూడండి అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడేను ఆది కాండము అధ్యాయం ఏడో వచ్చినం వారు తాము దిగంబరులమని తెలుసుకొని చూడండి అప్పుడు దాకా దిగంబరులుగా ఉన్నాము అన్నది కూడా వాళ్ళు తెలియదు ఎప్పుడు తెలిసింది దేవుడు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు అది తినన తినక ముందు వరకు బాగానే ఉన్నారు వీళ్ళు తిన్న తర్వాతనే వాళ్ళకి తెలిసింది మేము దిగంబరులము అని వాళ్ళు తెలుసుకున్నారు చూడండి అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని ఆదికాండము మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో చల్లపోటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహో ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవ ఆదమును పిలిచి ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను నీ తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను అందుకైనా నువ్వు నీకు తెలిపిన నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను కాబట్టి పాపము చేసే ప్రతివాడిలో వాడిలో భయం ఉంటుంది పాపము చేసే ప్రతి వాడిలో పిరిగితనం కాబట్టి వీళ్ళు దిగంబరులు ఈరోజు నీ స్థితి ఎలా ఉంది నువ్వు దిగంబరుడుగా ఉన్నావా లేదా ఈరోజు నీ జీవితం ఎలా ఉంది అన్నదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ రోజు వాళ్ళు పాపము చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు మేము దిగంబరులు అని ఈరోజు నీ స్థితి ఎలా ఉంది అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక వాక్యం చెప్పాడు ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయము పదహారు వచనంలో ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశములను చూతురేమని మెలుకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు ఎందుకంటే నువ్వు దిగంబరుడు చూడండి పాపం చేసినట్టు అన్నట్టు కాబట్టి దేవుడు ఏం చెప్తుండు మెలుకుగా ఉండి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రమును ను కాపాడుకోవాల చూడండి ఆ రక్షణ వస్త్రము ఎప్పుడు మనం కాపాడుకోగలుగుతామంటే దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నప్పుడు మనం పాపం చేయం ఆయన ఆజ్ఞల ప్రకారంగా గైకొని నడిచినప్పుడు ఎక్కడ కూడా దేవునికి లోపడకుండా ఉండేవారిగా మనం ఉండవు ఎక్కడ కూడా అపవిత్రంగా మనం జీవించం మనలో ఎలాంటి అన్యాయం ఉండదు మనలో ఎలాంటి దుర్మార్గం ఉండదు మనలో ఎలాంటి చెడుతనం మనలో ఉండదు ఎలాంటి శరీర సంబంధమైన జీవితం ఈరోజు మనలో ఉండదు కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు దేవుని పట్ల భక్తి కనపరిచేవారు కానీ ఎవరి హృదయాలు కూడా దేవునికి దగ్గరగా లేవు ఎందుకంటే హృదయంలో చెడుతనం మనుషుల్లో కుళ్ళు కుట్రలు వ్యసనములు అసూయలు భేదాలు విముతములు ఒకరిని క్షమించలేని హృదయం ఒకరి పట్ల సహాయపడలేని హృదయం ఒకరిని చూసి కనికర హృదయం చూడండి ఒకడు నీకన్నా బాగా ఉంటే చూసి ఓరవలేని తను ఈరోజు క్రైస్తవులు అట్లా ఉన్నారు అందుకు విశ్వాసము క్రియలు అది ఒట్టిగా ఉండి మృతం అవుతుంది అన్నట్టు దేవుని పట్ల బాగా బాగానే ఉంది దేవుని పట్ల విశ్వాసం బాగానే ఉంది దేవునికి చేసే ప్రార్థన బాగుంది కానీ నీ జీవితము దేవుని వాక్యానుసారంగా ఉందా అంటే వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది లేరనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నేనున్నానా మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీ గురించి మీరు ఆలోచన చేస్తే మీరు ఉన్నారా లేరనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆయన రాకడ జనంలో ఉన్నాము ఏ జామున ఏ దినమునా ఏ గడినా ఆయన వచ్చినో తెలియదు కనుక దేవుడు మనల్ని మెలుకోగలిగి ఉండమన్నాడు ఈరోజు మనం మెలుకోగలిగి ఉంటే మనకు తెలుసు ముద్దంతా బాగుండి కొంత పులిసిన పిండి ఉంటే ఆ ముద్దంతా పాడైపోతుంది చూడండి ఈరోజు మనము కొన్ని విషయాల్లో బాగుంటున్నాము కొన్ని విషయాల్లో బాగుండడం లేదు ఇప్పుడు నువ్వు బాగున్నట్ట బాగా లేనట్ట చూడండి చేదైన వేరు కొంచెమైనా మనల ఉంటే మనం అపవిత్రమైపోతామని చెప్పండి ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే మిగతా ఆజ్ఞలన్నిటి విషయములో మనం అపరాధములు అన్నాడు దేవుడు అపరాధులు అన్నాడు చూడండి ఈరోజు ప్రతి విషయంలో మనం దేవుని ప్రకారంగా ఉంటున్నాము అలా ఉండకపోతే నువ్వు నిందారైతుడువి కాదన్నట్టు నువ్వు నిష్కలంకుడు కాదన్నట్టు ఎందుకంటే నీ మీద కలంకం ఉంటుంది నీ మీద నిందుంటది నీ ప్రవర్తన బాగుండదు అన్నట్టు కాబట్టి చూడండి ఎట్లయితే సర్పము తన యుక్తి చేత అవని మోసపరిచి అప్పటి వరకు ఉన్న పరిశుద్ధతను సరళతను చూడండి వాళ్ళు కలిగి ఉన్న రక్షణను అవేం చేసింది తను కుయుక్తి చేత అవ్వని మోసపరిచి దేవుని మాటకు లోబడకుండా దేవుని సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనకుండా ఆ ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధమైన పని చేసేలాగా ప్రేరేపించి వాళ్ళ ద్వారా పాపం చేపించింది తద్వారా ఏమొచ్చింది పాపం వలన మరణం వచ్చింది కాబట్టే దేవుడు చెప్తుండడు కొరెందులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచనము రెండో వచనంలో దేవాసక్తితో మీ ఎడలా ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి గాని మనమంతా ఎవరికి ప్రదానము చేసిన వాళ్ళము అంటే దేవుడు మనమందరం ఎవరికి ప్రధానం చేయబడిన వారమంటే ప్రభు అయిన ఏసు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఒక వధువి నీ పెళ్లి కుమారుడు ఏసు ప్రభు చూడండి మనం సహజంగా ఒక పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కుమార్తె ఆమె చెడిపోయి ఉంటేనో ఆమె అపవిత్రంగా ఉంటేనో ఆమె మీద ఎలాంటి కలంకం ఉంటే ఆమెని ఇష్టపడి తన పెళ్లి కుమార్తెగా ఆమని బావించి తనను వివాహం చేసుకోవడానికి ఆ పెళ్లి కుమారుడు ఇష్టపడతాడా ఎలాంటి చెడుతనంలో ఉన్నవాడైనా ఈ లోకానుసారంగా ఉన్న వ్యక్తి అయినా ఇష్టపడడు ఈరోజు నువ్వు వధువు సంఘం అంటే వధువు తెలుసు దేవుని బిడ్డలు ఈరోజు నువ్వు వధువులాగా ఉండి నువ్వు క్రీస్తుకు ప్రదానం చేయబడిన వాలం మనము కాబట్టి మన వరుడు పెండ్లి కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు కాబట్టి ఈరోజు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధతలో ఉంటేనే కదా ఆయన నిన్ను అంగీకరించేది అప్పుడే కదా ఆయన నిన్ను ఇష్టపడేది ఈరోజు నువ్వు అపవిత్రంగా ఉంటే దేవుడు ఇష్టపడగల ఈరోజు కలంకం నీలో ఉంటే ఈరోజు దేవుడి ఇష్టపడగలడం ఇది మనం గ్రహించుకోవాలా మన దృష్టిలో మనం దేవునికి ఇష్టంగా ఉన్నామని అనుకోవడం కాదు దేవుని దృష్టిలో నా స్థానం ఎలా ఉంది నేను ఇష్టంగా ఉన్నా లేదా అన్నదే మనకి పాయింట్ అన్నట్టు ప్రతి ఒక్కరూ మేము దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాం మేము భక్తి కలిగి ఉన్నాం మేము దేవుని ప్రకారంగా ఉన్నాం దేవుని ప్రకారంగా అన్ని చేసామని అనుకోవడం కాదు అలా నువ్వు అనుకున్నట్టు నీ పట్ల దేవుడు అనుకుంటేనే అది మనకు ఉత్తమమైనది అన్నట్టు ఈరోజు మన గురించి మనం సాక్ష్యం ఇచ్చుకుంటూ మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ నా వంటి వాడు లేడు నా లాంటి లేడని మన గురించి మనం చెప్పుకోవడమే కాదు నీ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేలాగా ఈరోజు మన జీవితాలు ఉన్నాయా ఈరోజు అలాంటి నడవడి అలాంటి ప్రవర్తన అలాంటి పరిశుద్ధమైన జీవితం అలా దేవుని ఆజ్ఞలను గైకొనే జీవితం చెడుతనాన్ని పాపాన్ని అసహించుకొని దేవునికి లోబడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా జీవించే జీవితము ఈరోజు మనం కలిగి ఉన్నమా అన్నదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి కొరందేలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనం మూడవ వచనంలో సర్పము తన యుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు ఎందుకు పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమమే పాపమని ఆదాం అవ్వల గురించి ఎందుకు దేవుడు మొదట మనతో సంభాషించిండే ఈ వాక్యం మూలం కోసం ఉన్నట్టు ఆ రోజు వాడు కుయుక్తి చేత అవని మోసపరిచాడు ఈరోజు కూడా అదే యుక్తి చేత అవని మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఎందుకు అనేకులు వారు రక్షణను పోగొట్టుకుంటారు కాబట్టి రక్షింపబడి కూడా ముందుకు నడవవలసిన వారు మరలా వెనుక తీసి ఉన్నారు కాబట్టి ఒకప్పుడు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్న వారు ఇప్పుడు శరీర సంబంధుల్లాగా ఉన్నారు కాబట్టి ఈ జీవితము ఇది నీకు మేలు కలగజేసేదా ఇది నువ్వు ఆలోచించుకోవాల ఈరోజు నువ్వు దేవుని నమ్మి దేవుని ఎందు విశ్వాసం ఉంచి నువ్వు బాప్తీస్మం పొంది నువ్వు రక్షింపబడిన వ్యక్తివి మరలా వెనుక తీసి నీకున్న దురాశల వల్ల నీకున్న చెడుతనం వల్ల నీకున్న చెడు తలంపుల వల్ల నీకున్న చెడు ఉద్దేశాల వల్ల నీకున్న చెడు కార్యాల వల్ల చెడు ఆలోచనల వల్ల చెడు అలవాట్ల వల్ల నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి ఆ రక్షణకు తగినట్టుగా ఉండకుండా మరలా నీకున్న పాత స్వభావాన్ని కలిగి ఉంటే ఇది నీకు ఏమన్నా మేళ ఇది మనకేమన్నా ధన్యతను కలిగించేదా అందుకు మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొని ధన్యుడు అన్నాడు ఒకప్పుడు నీలో కోపం ఉండి ఒకప్పుడు నీలో ద్వేషం ఉండి ఒకప్పుడు నీలో అహం ఉండి గర్వం ఉండి ఒకప్పుడు నీలో ఏదైనా కావచ్చు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొంది మరలా అదే స్వభావము అదే గుణగణాలు అదే జీవితం కలిగి ఉంటే నువ్వు మార్పు లేదన్నట్టు ఈ వాక్యం దేవుడు మన మాట్లాడుతున్నాడు వినినవాడు గ్రహించిన ధన్యుడు ఎందుకంటే వాడు జీవితాన్ని మార్చుకుంటాడు కాబట్టి ఇకనైనా ఆయన ప్రకారంగా జీవిస్తాడు కానీ వినకుండా కఠినపరుచుకున్న వాడు తన మూఢత్వాన్ని తన మూర్ఖతను కనబరుస్తాడు కాబట్టి బుద్ధిహీనులు జ్ఞానం ని అస విసర్జించి నాశనం అవుతారంట కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు ఆయన మాటలు విని దాని చొప్పును చేసి ఏసుప్రభు బండ మీద ఇల్లు కట్టుకొని బాగానే ఉంటారు కానీ బుద్ధిహీనులు అలా ఉండరు అన్నట్టు ఈరోజు నువ్వు బుద్ధి కలిగిన వాడిగా ఉంటావా జ్ఞానం కలిగిన వాడిగా ఉంటావా అన్నది నీ తీర్మానం నీ సిద్ధపాటు అన్నట్టు ఎందుకంటే నీ క్రియల ఫలము చొప్పున ఒక దినము దేవుడు నీకు తీర్పిస్తాడు కాబట్టి ఈరోజు సైతాను అపవాది వాడు మొదటి నుండి పాపము చేయువాడు వాడిలో ఎక్కడ కూడా సత్యం లేదు వాడు మొదటి నుండి అపద్దికుడు ఆ రోజు అవ్వని మోసపరిచిన వాడు ఈ రోజు కూడా దేవుని బిడ్డల్ని మోసపరుస్తూనే ఉంటాడు వాళ్ళు కలిగిన రక్షణను చూడండి పోగొట్టేవాడిగా ఉన్నాడు వాడు యుక్తి చేత మనుషులను ప్రేరేపించి మనుషులను శోధించి వాడు ఏం చేస్తుడు దేవునికి విరోధంగా ఆయన బిడ్డలను లేపుతున్నాడు దేవునికి తిరుగుబాటు వరిగా ఆయన బిడ్డలు లేపించి వాడు ఏం చేస్తుండు దేవుని బిడ్డల చేత పాపం చేపిస్తుండు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఆయన చిత్తానుసారంగా ఉండకుండా వాడు దృష్టి మల్లిస్తుండడు ఈరోజు నీ దృష్టి ఎలా ఉంది ఈరోజు నీ మనస్సు ఎలా ఉంది అది ప్రభువులో స్థిరంగా ఉంటే నువ్వు ధన్యుడివే కానీ ప్రభువులో స్థిరంగా లేకపోతే నువ్వు ధన్యత పోగొట్టుకున్న వాడివి దిగంబరుడివి అన్నట్టు దేవుణ్ణి ఎదుర్కోలేవు దేవుడి దగ్గర నిలబడడానికి నీకు ధైర్యం ఉండదు నీలో భయం ఉంటది ఎందుకంటే పాపం నీలో ఉంది కాబట్టి అది నిన్ను భయాన్ని అంటాడుస్తబట్టి ఈరోజు మనము మనల్ని మనం పరిశీలించుకోవాల ఈరోజు నేను దేవుని ఏ వాక్యంలో నేను తప్పిపోతున్నాను ఏ ఆజ్ఞల్లో తప్పిపోతున్నాను దేవుడు చెప్పిన సెలవిచ్చిన దాంట్లో దేంట్లో నేను తప్పిపోతున్నాను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నువ్వు పాపంలో ఉన్నవని తప్పిపోయి ఉంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ పాపాలు ఒప్పుకొని ఇకనైనా ఆయన ప్రకారంగా జీవించడం అన్నట్టు చూడండి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదమూడో అధ్యాయంలో ఒకటో వచనంలో రాజుల రాజులు మొదటి గ్రంథము పదిహేడు పదమూడో అధ్యాయము ఒకటో వచనంలో అంతటా దైవజనుడొకడు యహోవ చేత సెలవును ఎందుకు ఈ వాక్యాలు చెప్తున్నానంటే దేవుడు మొదట ఆజ్ఞాపించిందాని ప్రకారంగా అవ్వ చూసినా ఆదాము చూసినా కొంత మట్టుకు ఉన్నారు తర్వాత ఏమైనాారు మోసపోయినారు ఈరోజు మన జీవితం కూడా అలానే ఉంటుందన్నట్టు మన విధానం కూడా అట్లానే ఉంటుంది కొంత దేవుని ప్రకారంగా ఉంటున్నాము కొంత దేవుని ప్రకారంగా ఉండకుండా దేవునికి విరోధంగా దేవునికి తిరుగుబాటు చేస్తూ ఈరోజు మనుషులు దేవుని ఆజ్ఞను అతిక్రమించే ప్రతి దేవునికి తిరుగుబాటు చేసిన దేవుని ప్రకారంగా జీవించని ప్రతి దేవునికి తిరుగుబాటు చేస్తూ పైకి మాత్రము భక్తి గల వారు లాగా చూపించుకుంటున్నారు అందుకు వేషధారకులు అన్నాడు దేవుడు ఈరోజు అలాంటి జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉంటే ఇకనైనా మార్పు చెందమని దేవుడు మాట్లాడుతున్నాడు ఏ దినమునా ఏ జామున ఏ గడియనా ఆయన వచ్చునో తెలియదు గనుక ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు లేకపోతే నువ్వు ఉగ్రత చూడండి అంతటా దైవజనుడైన ఒకడు యహోవ చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతలనుకు వచ్చును రూపము వేయుటకై ఎరబము ఆ బలిపీటమున వద్ద నిలిచి ఉండగా పదమూడు అధ్యాయము రెండో వచనము రాజుల మొదటి గ్రంథము పదమూడు అధ్యాయము రెండో వచనంలో ఆ దైవజనుడు యహోవ ఆజ్ఞ చేత బలిపీటమునకు ఈ మాట ప్రకటన చేసను బలిపీఠమా బలిపీటమా యహోవ సెలవిచ్చిన దేమనగా దావిదు సంతత్తులో ఏషియా ఒక శిశువు పుట్టును నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలం యొక్క రాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును కాబట్టి ఈ దైవజనుడు దేవుని చేత సెలవు పొంది అంటే సెలవు పొందడం అంటే దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించింది ఏమనంటే నువ్వు యూదా దేశం నుండి బేతెలకు వెళ్ళి నేను చెప్పమన్నది నేను ప్రకటించమన్నది ప్రకటించి నేను ఏదైతే ఒక సూచన నీకు చూపించినానో ఆ సూచన అక్కడ చెప్పమని దేవుడు ఈ వ్యక్తిని పంపించింది చూడండి ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒలికిపోటయే యహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను కాబట్టి దేవుని సెలవు పొంది దేవుని ద్వారా ఆజ్ఞ పొంది ఈ వ్యక్తి ఏం చేసిండు యూధా నుండి బేతేలోకి వచ్చి ఆ బలిపీఠం వద్ద ప్రకటన చేసి దేవుడు మీకు చూపించే సూచన ఇది అని తెలియజేసిన తర్వాత చూడండి నాలుగో వచనము బేతేలు నందున్న బలిపీటమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎర్రబాము విని బలిపీటం మీద నుండి తన చెయ్యి చాపి వాని పట్టుకొనమని చెప్పగా అతన్ని చాపిన అతడు చాపిన చెయ్యి ఎండిపోయను దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయను మరియు యుహోవ సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయిను ఎప్పుడైతే దేవుని ద్వారా ఆజ్ఞ పొంది దేవుని ద్వారా సెలవు పొంది ఈ దైవజనుడు వచ్చి ఆ రీతిగా బలిపీఠం మీద ప్రకటన చేసి ఆ సూచన చెప్పినప్పుడు అది విన్న ఈ రాజైన ఎరబ ఏం చేసిండు దానిని నమ్మలేదు ఆయన చేసిన ప్రకటన కానీ ఆయన చెప్పిన సూచన ఎందుగాని ఆయనకి విశ్వాసం లేదు ఎప్పుడైతే ఆయనని పట్టుకోవడానికి ఆయన ప్రయత్నించండు ఆయన చెయ్యి ఏమైపోయింది ఎండిపోయింది చూడండి ఆ చెయ్యి వెనకకి తీసుకోవడానికి కూడా అతనికి శక్తి లేకుండా పోయింది ఎప్పుడైతే ఈ దైవజనుడు చెప్పిన సూచన అక్కడ ఏమైంది నెరవేరిన తర్వాత అప్పుడు రాజు ఏం చేస్తుండో ఈ దైవజనుడిని బతిమలాడుకుంటాడు మరలా నా చెయ్యి ఎండిపోయిన చెయ్యి మరలా బాగవడానికి ఈ దైవజనుడిని ఈ ఎరబాబు అనే రాజు ఏం చేసుకుంటాడు బతిమలాడుకుంటాడు ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేస్తుండో దేవుణ్ణి బతిమలాడుకుంటాడు అప్పుడు దేవుణ్ణి బతిమలాడుకున్న తర్వాత ఏమైందంటే ఆ రాజు చెయ్యి మరల ఒకప్పుడు ఎలా ఉందో అట్లానే బాగైంది అప్పుడు రాజు నువ్వు ఇంటికి వచ్చుట అలసట తీర్చుకొనుము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనితో చెప్పగా కాబట్టి ఈ ఎరబం ఏం చేస్తుండో ఆ దైవజన్ని నా ఇంటికి అలసట తీర్చుకొనుము కాబట్టి నేను నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజనుతో చెప్పగా ఈ వాక్యం అన్నట్టు దీనికి మూలం దైవజనుడు రాజుతో ఇట్లను నీ ఇంటిలో సగము నువ్వు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకునవద్దనియు నీవు వచ్చిన మార్గంన తిరిగిపోవద్దనియుహోవ వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో చెప్పాను కాబట్టి మనం చూస్తే ఆదాము అవలకు దేవుడు ఎట్లయితే తన వాక్ ద్వారా మీరు ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చు కానీ ఈ తోట మధ్యనున్న ఆ మంచి చెడ్డలను చూడండి తెలివినిచ్చి వృక్ష మీరు తినకూడదు వాటి తినము దినమున మీరు చచ్చిపోతారని దేవుడు ఆజ్ఞాపించండు ఆయన వాక్ ఆయన అక్కడ ప్రకటించండి తర్వాత ఏమైంది అవ్వ మోసపోయి అపవాది చేత సర్పము చేత తన కుయుక్తి చేత అవ్వ మోసపోయి ఆ ఫలము తిని తనతో పాటు ఆదాము కూడా తినిపించింది ఈ దైవజనుడు కూడా దేవుడు తనను పంపించక మునుపు ఏం చేయాలో అన్ని ఆయన చిత్తమేందో దేవుడు చెప్పిండు పలానా బేతేలకు వెళ్ళు నేను ప్రకటించమన్న ప్రకటన చేయి నేను చెప్పిన సూచన అక్కడ చెప్పు తర్వాత నువ్వు అక్కడ ఉండొద్దు అక్కడ ఏమి అన్నపానాలు పుచ్చుకోవద్దు ను వచ్చిన మార్గాన్న తిరిగి పోవద్దని దేవుడు ఆల్రెడీ ఆయనకు సెలవిచ్చి ఆజ్ఞాపించి తన పట్ల దేవుని చిత్తం ఏందో ఉద్దేశాన్ని ఏందో చెప్పి పంపించి ఈ దైవజనుని దేవుడు పంపించింది ఈ దైవజనుడు ఇంతవరకు ఇక్కడ బాగానే ఉన్నాడు ఏంది దేవుని ప్రకారణ దేవుడు చెప్పినట్టు ఆజ్ఞాపించినట్టు అంతటా తాను తను బేతలనుకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక తిరిగి తిరిగిపోయాను కాబట్టి ఆ ఎరబాము నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో నేను నీకు బహుమానం ఇస్తానన్నా కానీ ఈ దైవజనుడు చెప్పిండు నీ ఆస్తిలో సగభాగం ఇచ్చినా కూడా నేను తీసుకోను నీ దగ్గర అన్నపానములు నేను పుచ్చుకోను ఎందుకంటే ఇవి చెయ్యొద్దు నువ్వు వచ్చిన మార్గానే తిరిగి వేరొక మార్ మార్గాన దేవుడు వెళ్ళిపోమ్మన్నాడని ఆల్రెడీ ఇతడు ఏం చేసిండు దేవుని ద్వారా సెలవు పొందిండు అలా సెలవు పొందిన ప్రకారము ఎరబాము తనను అడిగినప్పుడు కూడా దేవుని ప్రకారంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా బాగానే ఉన్నాడు చూడండి పదమూడో అధ్యాయం పదకొండో వచనంలో బేతెలులో ప్రవక్త యొగ ముసలివాడు కాపురం ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతెలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియజేయగా వారు తండ్రి వారి తండ్రి అతడు ఏ మార్గాన వెళ్ళిపోయినని వారిని అడిగాను ఎవరు ఈ దైవజనుడు అక్కడ జరిగినదంతా ఈ ముసల ప్రవక్తకి ఎవరొచ్చి చెప్తున్నారు తన కుమారుడు వచ్చి చెప్పిండు అది విన్న ఈ ముసలి ప్రవక్త ఏం చేస్తుండో ఆ దైవజనుడు ఏ మార్గాన్ని వెళ్ళిండో తన కుమారుడిని అడిగాడు పిమ్మట అతని అతడు తన కుమారుని పిలిచి నా కొరకు గాడిదను గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదను గంత కట్టిరి అతడు దాని మీద ఎక్కి దైవజను కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి యువదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడువు నీవేనా అంటే తర్పం ఎట్లా ఇది నిజమా అని అవ్వని అడిగినట్టు ఈ ముసలివాడు కుయుక్తిగా ఎందుకంటే నువ్వు దైవజనుడువు నీవేనా అంటే తనకు తెలియనట్టు అడుగుతున్నాడన్నట్టు పాదాము అవల పట్ల సర్పము ఎట్లయితే తన కుయుక్తి చేత మోసపరిచిందో అదే మోసము ఈ దైవజనుడు పట్ల కూడా జరుగుతుందన్నట్టు ఈరోజు అదే మోసము నీ పట్ల కూడా జరుగుతుంది కానీ నువ్వు గ్రహించుకోవన్నట్టు ఇది మనుషులు తెలుసుకోరు సమర్థించుకుంటున్నారు చేసిన తప్పును బట్టి చేసిన పొరపాటును బట్టి చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తా పడకుండా ఈ రోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే సమర్థించుకునేలాగా దిగజారిపోతున్నారు అన్నట్టు ఒకడు కూడా పశ్చాత్తా పడి మార్పు చెందడానికి చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆ పాపానికి ప్రాయచిత్తం పొందడానికి ఇకనైనా దేవుని ప్రకారంగా జీవించడానికి ఒక్కడు కూడా ప్రార్థన చేయట్లేదు ఈరోజు క్రైస్తవులకి అలాంటి ప్రార్థన అవసరం లేదు సేవకులకి అలాంటి ప్రార్థన అవసరం లేదు దేవుడి నుంచి అన్ని కావాలా గాని నా పట్ల దేవుడు ఏం ఆశిస్తుండో అది చేయాలని నేటి సైవ సేవకులకు లేదు నేటి విశ్వాసులకు లేదు నేటి క్రైస్తవులకు లేదు నేడు దేవుడిని వెంబడిస్తున్న ఎవరికీ లేదు దేవుని చిత్తముతో వారికి పని దేవుడి ఆజ్ఞలతో వారికి పని లేదు దేవుడి ఇష్టాలతోటి వాళ్ళకి పని దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక దేవుని ప్రాకారంగా ఉండేదాంతో వాళ్ళకి పని ప్రతి ఒక్కరూ దేవుని నీతికి లోబడకుండా వాళ్ళ స్వనీతినే స్థాపించుకుంటూ ఈరోజు నివసిస్తున్నారు జీవిస్తున్నారు అట్లానే ముందుకు నడుస్తున్నారే తప్ప దేవునితో సంబంధం లేనట్టున్నారు ఈరోజు క్రైస్తవులు అట్లా ఉన్నారు దేవుని సేవకులు అట్లానే ఉన్నారు కారణం సమర్థించుకుంటున్నారు వారిని వారు మోసపరుచుకొని అంతకంతకు దిగంబరులుగా అంతకంతకు చెడిపోయే వారిగా దేవుని పట్ల ఉన్న సరళతను పవిత్రతను పోగొట్టుకొని ఉన్నా కానీ ఆదాము అవలన్నా గ్రహించగలిగిన ఇది మంచి ఇది చెడు అని వాళ్ళకి అప్పుడు అర్థమైంది కానీ ఈరోజు ఉన్న విశ్వాసులకి అర్థం కావట్లేదన్నట్టు అర్థమైంది ఏంటంటే దేవుని దగ్గరికి రావాలా ప్రార్థన చేసుకోవాలా పోవాలా అంతే తప్ప దేవుని ప్రకారంగా జీవించాల్సిన అవసరం లేదన్నట్టున్నారు ఈరోజు నీ జీవితము నా జీవితం మన జీవితాలు అలా ఉంటే ఇది నీకు ఏమాత్రము యోగ్యము కాదు కాబట్టే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ దైవజనుడు ఆ వృక్షము కింద ఆ మస్తకి వృక్షము కింద కూర్చున్నప్పుడు ఈ ముసలి ప్రవక్త వచ్చి యుధా దేశముల నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడగగా ఈ దైవజనుడు ఏం చెప్పాడు నేనే అనెను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా మొదట ఎరపాము నుండి ఇతను మోసపోవాలా కానీ ఆను దేవుని ద్వారా సెలవు పొంది దేవుని ద్వారా ఆజ్ఞాపించింది తన మనసులో దృఢంగా పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ మోసపోలం చూడండి ఈ ముసలి ప్రభక్త నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను కాబట్టి నీతో కూడా నేను రాలేను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను ఏదైతే ఎర్రబానుకి ఆ ఎర్రబాము అనే అతనికి దేవుడు ఈ వ్యక్తి దైవజనుడు చెప్పిండో అదే రీతిగా ఈ ముసలి ప్రవక్త కూడా చెప్తున్నాడు నీవు వచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోటకు తిరగవద్దనియుహో వాకు చేత నాకు సెలవాయనని చెప్పాను అందుకతడు నేను నీ ప్రవక్తనే క్రైస్తవం ఎందుకు మోసపోతుందంటే దేవుణ్ణి నమ్మిన దేవుని ఈ ప్రవక్తలు ఈ సేవకులే మోసపరిచేవాళ్ళు ఎవడో బయటోడు వచ్చి దేవుని బిడ్డలు మోసం చేయలేడు దేవుని బిడ్డలే దేవుణ్ణి నమ్మేవారిని మోసపరుస్తారు ఎందుకంటే బయటోడు చెప్తే ఎవడు నమ్మడు నువ్వు ఎవరినైతే నమ్మకంగా కనిపెడతావో ఆ వ్యక్తి చెప్తేనే నువ్వు నమ్ముతావు కాబట్టి మోసపోతాడు కాబట్టి నీ వంటి అన్నప్పుడే ఇతను మోసపోయింది ఈరోజు కూడా దేవుని బిడ్డలు అట్లానే మోసపోతున్నారు ఈరోజు దేవుని సేవకులు అట్లానే మోసపోతున్నారు చూడండి దేవుని ప్రణాళిక మారుతుందా దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమన్నా మారుతుందా దేవుని వాక్యము దానిలో ఉన్న అర్థము పరమార్థము దానిలో ఉన్న సత్యము ఏమన్నా మారుతుందా కానీ వాక్యాల్లో మారుతున్నాయంటే ఎవరిలో లోపం దేవుల్లోనా ఆ చెప్పే ఆ దైవజనుల్లోనా ఆ సేవకుల్లోన ఆ ప్రవక్తలోనా ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు భూమి ఆకాశంలో అయినా గతించిపోతాయి నా నోటి మాట ఏది గతించిపోదన్నాడు ఆయన వాక్యం మారదు ఆయన వాక్యంలో ఉన్న సత్యం మారది కానీ ఈరోజు వాక్యాలు మారుతున్నాయంటే ఇదే నేను నీ వంటి ప్రవక్తనే కాబట్టి ఇక్కడ మోసపోతున్నారు ఈరోజు నీ జీవితం ఎక్కడ మోసపోతుందో నువ్వు తెలుసుకోమని చెప్తున్నాడు దేవుడు ఇది గ్రహించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సమర్థించుకుంటే అంతకంతకు చెడిపోతావన్నట్టు అంతకంతకు నువ్వు దిగంబరుడు పోతావు ఒకనొక దేవు ఎదుర్కోలేక వారెట్లయితే చెట్ల మధ్య దాంకొని భయపడ్డరో నువ్వు ఒక దినం దేవుని ఎదుట సిగ్గుపడాల్సి వస్తుందన్నట్టు ఒక దినం దేవుని ఎదుట నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది తల ఎత్తే అర్హత నీకు నీ జీవితం ఆ రీతిగా లేదు కాబట్టి నువ్వు ఆ రీతిగా దేవుని పట్ల లేవు కాబట్టి ఎలా ఉంటది నీకు ధైర్యం ఆయనని ఎదుర్కోవడానికి ఈరోజు క్రైస్తవులు దేవుని నమ్మిన వారు దేవుని విశ్వాసం ఉంచిన వారు దేవుని సేవకులు ఎట్లా ఆయనని ఎదుర్కొంటారు కాబట్టి అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్క యహోవ చేత సెలవు పొంది కాబట్టి దేవుడు మొదట తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని తాను అక్కడ చేయదాల్సిన ముందుగానే చెప్పి పంపించినాక ఆయన ఎట్లా మార్చుకుంటాడు అలా మార్చుకున్న దేవుడైతే నీతోనే మాట్లాడతాడు కదా ఈరోజు ఇదే నీ పిలిపోయిందో గ్రహించుకోలేవు దేవుడు నీ ఏం చేయాలనుకున్నాడో నువ్వు గ్రహించుకోలేవు దేవుడు నీ ద్వారా ఏం జరిగిస్తాలోనుకున్నావు నువ్వు గ్రహించుకోలేవు ఈరోజు మనుషులు మోసపోతున్నారు చేసిన తప్పుని బట్టి పశ్చాత్త పడకుండా పాపాన్ని బట్టి ప్రాయచత్త పడకుండా అన్నట్టు ఇది ఎంతవరకు దేవుని దృష్టికి న్యాయం సమర్థించుకుంటే ఎవరికి నష్టం నీ జీవితంలో ను సమర్థించుకున్నంత కాలము నీ పట్ల పరిశుద్ధాత్మడు దుఃఖపడుతూనే ఉంటాడు ఎందుకంటే నువ్వు సమర్థించుకున్నంత కాలం నువ్వు తిరుగుబాటు చేస్తావు కాబట్టి నువ్వు సమర్థించుకున్నంత కాలం దేవునికి విరోధిగా ఉంటావు కాబట్టి ఎప్పుడైతే సమర్థించకుండా నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రాయ చెత్త అప్పుడు దేవుడు సంతోషపడతాడు ఈరోజు అలాంటి ప్రార్థన చేసే ఉన్నారా మన మధ్యలో అలాంటి వారు మనలో ఉన్నారా చూడండి ఇది ఎవరిని నువ్వు మెప్పించడానికి ను చేసే భక్తి ను చేసే విశ్వాసము ను చేసే పరిచయ ఎవరి మెప్పు చేస్తున్నారు నీ మెప్పు చేస్తున్నావా లేదా మనుషులు మెచ్చుకోవాలా మనుషులు నిన్ను మెచ్చుకోవాలని నువ్వు చేస్తున్నావా నీ సేవ నీ భక్తి నీ విశ్వాసం నీ నమ్మకం నిన్ను సృష్టించిన వాడు నీకు రక్షణ కలుగజేసిన వాడు నిన్ను తన రక్తం పెట్టి విలువ పెట్టి కొనుక్కున్నవాడు సంతోషించడం నీ ఉద్దేశమా నీ ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తుండడం నీకు ఇష్టమా చూడండి వాక్యం చెప్తుంది మీరు మీరు మీ సొత్తు కారు అని దేవుడు మనం ఎవరు సొత్తు దేవుని సొత్తు అలాంటప్పుడు నీకు ఎలాంటి అధికారం నీ మీద లేదన్నట్టు నీ ఇష్ట నువ్వు జీవించడానికి నీకున్న చెడు అలవాట్లను బట్టి చెడు తలంపులను బట్టి నువ్వు చేసే చెడు కార్యాలను బట్టి చెడు నడవడిని బట్టి చెడు ప్రవర్తన బట్టి చెడు జీవితాన్ని బట్టి చెడు మాటలను బట్టి నీకు అధికారం లేదన్నట్టు ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు నువ్వు పాపము నుండి చనిపోయిన వాడు పాపము నుండి నువ్వు విముక్తి పొందినవాడి నీ పాపానికి పరిహారం నొందినవాడి నీలో పరిశుద్ధాత్ముడు నివసించాలా ఆయన నీలో ఉండాలా ఆయన నిన్ను నడిపించాల ఈరోజు అలాంటి జీవితం మనం కలిగి ఉన్నాము కాబట్టి ఇది మనం గ్రహించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని ద్వారా సెలవు పొంది దేవుడు ఆజ్ఞాపించినట్టు చేసి తర్వాత దేవుడు వెళ్ళమన్నట్టు ఈ ఈ దైవజనుడు లేడు కాబట్టి ఏమైంది చూడండి అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకు మోసపోయిండు నీ వంటి అన్న మాటకు మోసపోయింది సమర్థించుకున్నాడు ఈరోజు నీ జీవితం అట్లా సమర్థించుకుంటున్నావా ఈరోజు నువ్వు అలా సమర్థించుకొని ను చేసేది తప్పు ఇది పాపము ఇది దేవునికి కాని పని అని తెలిసి కూడా ఈరోజు నువ్వు ఉన్నవంటే ను ఒక మూర్ఖుడివి మూర్ఖుడు తన మూఢత్వాన్ని కనబరుస్తారంట బుద్ధిహీనులు దేవుని జ్ఞానాన్ని విసర్జించి నాశనం అవుతారంట చూడండి ఈరోజు నువ్వు మూర్ఖత్వాన్ని కనబరిచే వ్యక్తిగా ఉంటే ఈరోజన్నా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వారు భోజనము చేయించుండగా అతడు వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవాకు ప్రత్యక్షమాయను అంతటా యూదా దేశంలో నుండి వచ్చిన దైవజను పిలిచి యుహోవా ఇలాగునా ఆజ్ఞాయించుతున్నాడు చూడండి ఏమని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఈ దైవజనుడు చేసిన పాపం ఏంటంటే తప్పేందంటే దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా ఇక్కడ చేయలేదు ను వచ్చిన మార్గాన్ని కాకుండా వేరే మార్గాన్ని వెళ్ళమన్నాడు ఎవరి ఇంటికి వెళ్ళొద్దన్నారు ఏమి పుచ్చుకోవద్దన్నాడు కానీ ఎరబమ్ము పిలిచినంత సేపు బాగానే ఉన్నాడు కానీ నీ వంటి అని చెప్పిన ఈ ముసలి ప్రవక్త ద్వారా ఇతడు అతని కుయుక్తికి మోసపోయింది ఈరోజు నువ్వు అలా మోసపోతున్నవేమో నీ జీవితం అలాంటి మోసంలో ఉందేమో దేవుడు నిజంలోకి రమ్మని మాట్లాడుతున్నాడు కానీ ఇతను ఏం చేసి దైవజనుడు దేవుడు ఆజ్ఞాపించిన దానిని గైకొనకుండా ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి చూడండి ఈరోజు దేవుని వాక్ అంటే ఈ వాక్యమే కదా ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యుద్ధ ఉండెను దేవుడే వాక్యం అన్నప్పుడు ఈరోజు ఆయన నోటి మాట ప్రకారంగా లేని ప్రతివాడు ఏం చేస్తుండంట అయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి ఈరోజు దేవునికి తిరగబడే వాళ్ళు ఉన్నారు దేవుడంటే భయం లేకుండా దేవుడంటే భక్తి లేకుండా దేవుని ప్రకారం ఉండకుండా ఈరోజు తిరగబడుతున్నారు దేవుని మీద ఈరోజు నీ జీవితం అలా ఉందేమో అడగాల దేవుని ఏ ఆజ్ఞల్లో నేను గై నీ విషయంలో నేను తప్పిపోయినానేమో ఏ ఆజ్ఞలో కై కొనకుండా ఆ ఆజ్ఞని అతిక్రమించి నేను ఈరోజు పాపంలో ఉన్నానేమో అలా పాపంలో ఉండి నీ మీద తిరగబడుతున్నాను అంటే తిరుగుబాటుతానం అన్నట్టు ఈరోజు నేను తిరుగుబాటు చేస్తున్నానేమో నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని సేవ చేస్తున్నా దేవుని భక్తే చేస్తున్నా దేవునికే ప్రార్థిస్తున్నానంటే అది నీ ప్రకారంగా నువ్వు ఆలోచించే మాట నీ ప్రకారంగా దేవుడు సెలవిచ్చే మాట అలా ఉందా లేదా నువ్వు దానికి నీ జీవితమే సాక్ష్యం అన్నట్టు చూడండి ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనుకకు వచ్చి నువ్వు అతట అన్నపాన్నములు దలవని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనక నీ కలేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పను తర్వాత ఈయనేమవుతాడు చనిపోతాడు చూడండి మొదట దేవుడు సెలవిచ్చినట్టు దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టు ఉన్నాడు కానీ తర్వాత ఏమైండు ఆ ముసలి ప్రవక్త నీ ప్రవక్తనే దేవుడు తన దూతలు పంపించి నాకు నీ ద్వారా నీకెలా సెలవిచ్చిండో నాకును అలాగే సెలవిచ్చిండు అని చెప్పి ఇతన్ని ఏం చేసిండు దేవుని నోటి మాట మీద తిరగబడేలాగా దేవునికే తిరుగుబాటు చేసేలాగా ప్రేరేపించి ఈరోజు సైతాన్ కూడా నీ పట్ల అదే చేస్తున్నాడు అదే పౌలు నేను ఎందుకు భయపడుతున్నాను అంటే మనమంతా క్రీస్తుకు ప్రధానం చేయబడిన వారు చూడండి మన వరుడు పెండ్లి కుమారుడు ఎవరు ప్రభు అయిన ఆయన పరిశుద్ధుడు ఈరోజు నీ జీవితం పరిశుద్ధత లేకుండా ఈరోజు నీలో చెడుతనం ఉంటూ ఈరోజు నీ హృదయంలో చెడుతనం ఉంటూ నీ మాటల్లో నీలో చెడుతనం ఉంటూ ఇది ఎంత మాత్రము దేవునికి అంగీకారమైంది కాదని చెప్తున్నాడు కాబట్టే మతయసు వార్త ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో ఆయన రాకడకు సంబంధించి సూచనలు ఆయన శిష్యులు అడిగినప్పుడు దేవుడు చెప్పిన మొట్టమొదటి సూచన యేసు వారితో ఎట్లా ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుని ఎవడైనా కావచ్చు చెప్పే నేనైనా కావచ్చు మీలో ఉన్నవాడైనా కావచ్చు మీరైనా కావచ్చు ఎందుకు మోసపరచడానికి అపవాది ఎవరినైనా వాడుకుంటాడు కాబట్టి ఎవడైనా కానీ నువ్వు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండలేకపోతే మోసపోతావు ఇది అంగీకరించినా అంగీకరించకపోయినా నాలో ఉండి మాట్లాడే ఆ సత్య స్వరూపైన దేవుడు చెప్పే మాట ఇది సత్యమే అన్నట్టు ఎవరు మోసపోరంటే దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారే మోసపోరు ఎందుకంటే వాళ్ళకి కుయుక్తిని సర్పం విధానాలు తెలుసుకుంటారు కాబట్టి అలా అన్యోన్య సహవాసము నువ్వు ఏసు ప్రభుత్వం కలిగి ఈ లోకంలో ఉన్న ఎవరైనా వాళ్ళు ఎంతటి గనులైనా ఎంతటి గొప్ప వారి ద్వారా దేవుడు ఎలాంటివి చేసినా వారితో నువ్వు ఎక్కువగా అన్యోన్య సహవాసం ఉంటే వారి ద్వారానే ను మోసపోతావు ఇది ఎప్పుడు తెలుస్తుంది ఒక దినం నువ్వు తెలుసుకుంటావు కాబట్టి మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాల్సింది ఏసు ప్రభుని కాబట్టే తన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు సహవాసానికి మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మన సహవాసము ఏసు ప్రభుతో ఉండాల ఆ సహవాసం ఎట్లా ఉండాలా అన్యోన్య సహవాసమై ఉండాల భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆ దాంపత్య జీవితం ఎట్లా ఉంటది బాగానే ఉంటది ఇద్దరు స్నేహితుల మధ్య అన్యోన్యం ఎట్లా ఉంటది వాళ్ళ స్నేహం బాగానే ఉంటది అలానే నువ్వు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండకపోతే ఈ లోకంలో ఉన్నవారు ఎవరినైనా నువ్వు వెంబడిస్తే ఎవడి మాటనైనా నువ్వు లక్ష్య పెడితే ఈరోజు నువ్వు మోసపోతావు అలా మోసపోవడానికి వందకి వంద శాతం గ్యారెంటీ ఉందన్నట్టు ఎందుకంటే చెప్పిన వాడు అపధికుడు కాడు ఎవరు ఏసుప్రభు కాబట్టి మత్తసు వార్త ఇరవై అధ్యాయం ఐదో వచనంలో అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు ఈ ఇతను అలానే వచ్చిండే కదా ఈ ముసలి ప్రవక్త నేను నీ వంటి చెప్పి నాకు దేవుడు తన దూతలను పంపించి ఇలా సెలవిచ్చిండు నిన్ను తీసుకెళ్ళి మా ఇంటికి వచ్చి ఆహారం పెట్టమని భోజనం పెట్టమని నాకు చెప్పిండి చెప్పి ఇతన్ని ఏం చేసిండి దైవజను మోసపరిచింది ఈరోజు అలాంటి వాళ్ళు వచ్చిన్నారు ఉన్నారు కూడా ఇది నువ్వు లేకపోతే నువ్వు మోసపోతావన్నట్టు చెప్పే ప్రతివాడు దేవుని సంబంధి కాదన్నట్టు వాక్యం చెప్పే ప్రతివాడు దేవుని సంబంధి కాదన్నట్టు ఎవరు దేవుని సంబంధంలో పాపము చేయని కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దైవజనుడు ఎట్లయితే నీ ప్రవక్తని అన్న ముసలి ప్రవక్త ద్వారా మోసపోయిండో ఈరోజు నా పేరట అనేకులు వచ్చి ఏర్పరచబడిన వారి మోసపరుస్తారు ఈరోజు నువ్వు మోసపోతావా నాన్న విధములైన భాషల తట్టు నాన విధమైన బోధల తట్టు తిరిగి నువ్వు మోసపోతావా దేవుని వాక్యం మారదు ఇంకొక వంద తరాల్లో పుట్టిన ఈ వాక్యంలో ఉన్న సత్యము అందులో అంటే కొంచెం కూడా మారదు మారిందంటే తేడావాడివి నువ్వన్నట్టు చెప్పేవాడు ఎందుకు కుయ్క్ అన్నట్టు ఈరోజు మనుషులను బట్టి వాక్యాన్ని నమ్మడం కాదు మనుషులను బట్టి వాక్యాన్ని విశ్వసించడం కాదు మనుషులను బట్టి వాక్యాన్ని స్వీకరించడం కాదన్నట్టు సత్యము ఇది ఆత్మ సంబంధమైనది అయితేనే స్వీకరించాలి చెప్పేవాడెంత గనుడైనా కావచ్చు ఎంత పేరున్నవాడైనా కావచ్చు ఎన్ని సంవత్సరాల అనుభవం గల్లా వాళ్ళైనా కావచ్చు ఎంత గొప్ప వాళ్ళ ద్వారా దేవుడు సంఘాలు స్థాపించు ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళని బట్టి మనం నమ్మితే వాళ్ళని బట్టి దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే నువ్వు వందకి వంద శాతం మోసపోతావు ఇది నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు కాదు ఆయన సత్యమే చెప్పాడు అది నీ తీర్మానం అన్నట్టు నీ సిద్ధపాటు అన్నట్టు కాబట్టి యేసు మనకి ముందుగానే చెప్పాడు సాధ్యమైతే ఏర్చరపరిచిన వారి సైతం మోసపరతారు కాబట్టి ఎవడు నిన్ను మోసపరచకూడదు కాబట్టి వాడు కుయుక్తి చేత నీ యద్దకు వస్తాడు అన్నట్టు నీకే తెలియదు నువ్వు పాపంలో పడిపోయినావన్నట్టు ఈరోజు అలాంటి ఎంతో మంది వారి విధానం బాగా లేకపోయినా కానీ దేవుళ్ళు ఉన్నామని చెప్పి దృఢంగా సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకముల నుండి కొనబడిన ఆ నూట మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున జరగారు కాబట్టి ఈ వాక్యంను తెలుసుకోవాలా నా గురించి నేను గొప్పవాణ్ణి నా అంత ఆత్మీయులు లేడు నా ద్వారా ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేరు అని నాడు గురించి నేను ఎంత డమ్మముగా చెప్పుకున్నా మీ ద్వారా ఎన్ని మెప్పులైనా నేను పెందుకున్నా కానీ నన్ను కొనుక్కోవాల్సింది ఎవరు దేవుడు అన్నట్టు అంటే నన్ను స్వీకరించాల నన్ను అంగీకరించాల అది ఎవరు దేవుడు ఈ భూలోకంలో నుండి దేవుడు కొనుక్కుంటున్నాడు ఈరోజు నిన్ను కొనుక్కోవాలంటే నువ్వు ఎట్లా ఉండాలా నీ జీవితం ఎట్లా ఉండాలా నువ్వు దేవుని ప్రకారంగా జీవితం జీవించే జీవితం ఎట్లా ఉండాలా పుట్టిగా నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటాను పుట్టిగా నువ్వు కలిగిన నమ్మకాన్ని బట్టి నువ్వు కలిగిన దేవుని నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి నువ్వు దేవుని ప్రకారం ఉన్నదాన్ని బట్టి దేవుని నేను కొనుక్కుంటాడా ఆయన అనుగుణంగా ఆయన చిత్త ఆయన ఇష్టం చొప్పున కొనుక్కుంటాడా కాబట్టి చూడండి వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును కాబట్టి మనం క్రీస్తుకు ప్రధానం చేయబడిన వారము కాబట్టి దేవుడు నిన్ను కొనుక్కోవాలంటే ఆయన పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాల కాబట్టి పరిశుద్ధంగా ఉండాలంటే ఆజ్ఞను గై దేవుని మాట వినాల దేవుని మాట వినకుండా ఆయన నోటి మాట మీద నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు తిరుగుబాటు చేసిన కదా తిరుగుబాటు చేసేవాడి మీద ఎవరికన్నా ఇష్టం ఉంటుందా కాబట్టి వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తుకు ప్రధానం చేయబడిన నువ్వు నిన్ను నీ వరుడు వధువు కాబట్టి నీ పెండ్లి కుమారుడు ఏసు ప్రభువు కాబట్టి అలా సిద్ధపడున్న నువ్వు ఆయన నిన్ను అంగీకరించాలా నిన్ను చేర్చుకోవాలా ఎందుకు తన వధువులాగా అని నిన్ను కొనాలంటే నువ్వు ఎట్లా ఉండాలంట అపవిత్రులుగా ఉండకూడదు ఈ లోక స్నేహము దేవునితో వైరం ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి విరోధి లోకానుసారంగా జీవించే వాళ్ళు దేవునికి విరోధులు వాళ్ళు చూడండి లోకము వ్యభిచారంతో పోల్చబడింది అంటే అపవిత్రమైన జీవితంతో పోల్చబడింది ఈరోజు మన జీవితం ఎలా ఉంది అన్నదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నిన్ను కొనుక్కోవాలంటే దేవుడు నిన్ను అంగీకరించాలంటే అంటే నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వెలా ఉండాలంట అపవిత్రతలో ఉండకూడదు స్త్రీ సాంగత్యమును ఎరుగని వారు ఉండి గుర్రపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడితురు దేవుణ్ణి వెంబడించేవారు దేవుని సహవాసంలో ఉండేవారు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండేవారు ఎవరు కూడా దేవుని చిత్తానుసారంగానే జీవిస్తారే తప్ప దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించరు ఈరోజును దేవుని చిత్తానుసారంగా జీవిస్తే నిన్ను దేవుడు కొనుక్కోంటాడు అంతే తప్ప నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడు కొనుక్కోడు అన్నట్టు నువ్వు మార్పు చెందాలా నీలో పాపం ఉండకూడదు నీలాంటి నీలో ఎలాంటి మచ్చ డాగ్ ఉండకూడదు మనం ఒక ఫ్రూట్ షాప్కి వెళ్తే కనబడింది ప్రతిదీ తెచ్చుకోం అక్కడ ఎన్ని పండ్లు గుంపెడు గుంపెడిగా ఉన్నా అందులో నీకు అనుకూలమైన దాన్నే నువ్వు ఏరుకొని మరీ తెచ్చుకుంటావు దాని కొరకు సమయం అయినా పెడతాం ఈరోజు దేవుడు నిన్ను ఏరుకొని కొనుక్కోవాలంటే నిన్ను తీసుకోవాలంటే నీలో మచ్చ డాగు ఉంటే ను మెత్తగా ఉంటే పండు ఉడని ఇష్టపడతాడా ఎందుకు పాడైపోయిందన్నట్టు ఈరోజు దేవునిలో ఉన్న సరళత పోగొట్టుకొని పవిత్రత పోగొట్టుకొని నీ మనసును చెరుపుకొని ఉంటే నీలో అపవిత్రత ఉంటే నేను దేవుడి తీసుకోగలుగుతాడా ఈరోజు దేవుణ్ణి నమ్మి కూడా దేవుని వాక్య ప్రకారంగా లేకుండా భక్తి చూపిస్తే నేను తీసుకుంటాడా అది యాపిల్ పండే దాని గుణం యాపిల్ పండే దాని లక్షణం అదే కానీ దాని కొన్ని విధానాల ప్రకారంగానే కదా టమాటాలైన ఉట్టిగా తీసుకుంటామా ఈరోజు దేవుడు నిన్ను అట్లా కొనుక్కోవాలంటే దేవుడు నిన్ను అట్లా తన చేతితో తీసుకోవాలంటే మనం ఎట్లా సంచులో కవర్లు వేసుకుంటున్నాము ఆయన గంపలో వేసుకోవాలంటే నువ్వెట్లా ఉండాల కాబట్టి మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు దేవుడు కొనుక్కోవాలా కొనుక్కోవాలంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించకూడదు నువ్వు నోటి మాట దేవుని మా దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేయకూడదు సమర్థించుకునే జీవితం నువ్వు కలిగి ఉండకూడదు నువ్వు సాకులు చెప్పుకునే జీవితం కలిగి ఉండకూడదు కలిగి నష్టపోయేది నువ్వే నీ జీవితమే నష్టపోతుంది చూడండి వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు ఎందుకు సత్య స్వరూపైన దేవుణ్ణి వెంబడించేవారు వీరు అనింద్యులు కాబట్టి ఈరోజు నువ్వు అనిందుడిగా ఉండాలా నువ్వు నిందారహితుడిగా ఉండాలంటే ఏ దేవుని ఆజ్ఞల్లో నువ్వు తప్పిపోకూడదు దేవుడు ఇక్కడ నీ సేవ గురించి నీ పరిచర్య గురించి అన్ని ప్రతిదీ దేవుడు త్రాసు పెట్టి తూకం చూస్తుడైనా త్రాసులో చూసే దేవుడు నువ్వు ఒకదానిలో బాగుండి దాన్ని బట్టి నీ ర్యాంకు పైరాంక వేసుకుంటే కాదన్నట్టు అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడతావన్నట్టు ఎందుకు గర్వించిన వాడు పై కింద పడబేయబడ్డాడు కాబట్టి దేవుడు ప్రతి విషయంలో నిన్ను త్రాసు చూస్తాడు కానీ ఏ విషయంలో కూడా నువ్వు నిందా రైతుడిగానే ఉండాలి నీ మీద నింద ఉంటే నీ మీద మచ్చున్నట్టు నీలో కలంకం ఉన్నట్టు దేవుడు యాక్సెప్ట్ చేయడు నిన్ను కొనుక్కోవడానికి యాక్సెప్ట్ చేయడు ఆయనకి కావాల్సినవి ఫ్రెష్గా ఉండేవి తాజాగా ఉండేవి పాడైపోయినవి కాదన్నట్టు చూడండి జపన్య గ్రంథము ఈ వాక్యం చెప్పి నేను క్లోజ్ చేస్తాను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జపన్య గ్రంథము రెండో అధ్యాయం ఒకటో వచనంలో సిగ్గుమాలిన జనులార అంటే ఎవరు దేవుణ్ణి నమ్మి దేవుని విశ్వాసం ఉంచి దేవుని వాక్యం తెలిసి కూడా దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి సిగ్గుండదన్నట్టు ఈరోజు పాపం చేస్తూనే ఉంటారు సమర్థించుకుంటారు అంటే ఎక్కడ కూడా సిగ్గుపడరు ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు అలాంటి సేవకులు ఉన్నారు ఇది చేసే తప్పు అని తెలిసి కూడా ప్రాయచ్చిత్తపడరు ఇది దేవునికి విరోధమైన పని అని తెలిసి కూడా ప్రాయచ్చిత్తపడరు అన్నట్టు అందుకు సిగ్గుమాలిన జనులార అన్నాడు ఆయనకి ఎందుకు కఠినమైన కోపం ఎందుకంటే అంతగా నీ మూర్ఖత్వాన్ని కనబరుస్తున్నావు అంతగా నువ్వు అవివేకంతో అజ్ఞానంతో నువ్వు నడుచుకుంటున్నావన్నట్టు దేవుని చిత్తాన్ని ఎగురగట్లేదు దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు కాబట్టి దేవుడు ఇకనైనా చెప్తున్నాడు సిగ్గుమాలిన జనులార కూడిరాండి పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది ఎందుకు ఈ లోకము దాని ఆశ గతించిపోవాల చెప్పండి కాబట్టి పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది ఇది నిర్ణయము కాకమునిపే ఎహోవ కోపాగ్ని మీదకి రాకమునిపే మిమ్మను శిక్షించుటకై యహోవ ఉగ్రత దినము రాకమునిపే కూడిరాండి ఎక్కడికి దేవుని దగ్గరికి అదేంది మేము దేవుని దగ్గరే ఉన్నామంటే కాదన్నట్టు ఈ ప్రార్థనలో ఉంటేనో ఈ ప్రేయర్లో ఉంటేనో నువ్వు చేసుకునే ప్రార్థన బట్టి నువ్వు ఉండే ఉపవాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి నేను దేవుణ్ణిలో ఉన్నానంటే కాదన్నట్టు ఎందుకు ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొనిచ్చు ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు అపద్ధికుడు సత్యం లేదంట ఎవడిలో దేవుని సత్యం ఉంటుంది ఆయనని వాక్యము ఎవడిలో నిలుచుద్దో వాళ్ళలో దేవుని ప్రేమ ఉంటుందంట ఆయన ఎందు నిలిచి వాడు ఎవడు పాపం చేయడు దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడు పాపం చేయడని వాక్యం ఎందుకు తను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు ముట్టలేడు ఎవరు భద్రం చేసుకుంటారు దేవుని వాక్యం హృదయంలో ఉన్నవారు దేవుని మాటలు హృదయంలో ఉండేవాళ్ళు వాళ్ళు దేవునికి లోపడతారే తప్ప దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయరన్నట్టు కాబట్టి ఈరోజు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో కాబట్టి దేవుడు కూడిరండి ఎందుకు ఉగ్రత దినము రాపోతుంది ఆ భూమి కొనబడిన ఆ లక్ష నూట మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఉగ్రత పాలయ్యేవాళ్ళు ఈరోజు నీ స్థానము ఎక్కడుందో చూసుకోమని దేవుడు ఈ వాక్యం యొక్క మూలాంశము అదే ఈరోజు దేవుడు చెప్పే పాఠం అదే మనకి ఈరోజు నువ్వు ఆయన కొనుక్కునేలాగా నువ్వు ఉండకపోతే నువ్వు ఉగ్రత పాలవుతావు ఒక విధి దేవుడు ఒక నిర్ణయం పెట్టిండు ఒక సమయం పెట్టిండు ఆయన శిక్షించడానికి ఆ దినము రాకమునిపే ఈ దినమే నువ్వు మార్చుకోవడానికి దేవుడి నీకు అవకాశం ఇస్తుండు నన్ను మార్చుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఇది నువ్వు గ్రహించినవా మార్చుకున్నవా నువ్వు ధన్యుడు ఎందుకంటే నిన్ను దేవుడు కొనుక్కుంటాడు కాబట్టి కాబట్టి నువ్వు ఉగ్రత పాలవవు అన్నట్టు నేను దుష్టుడు కూడా ముట్టలేడన్నట్టు ఏవి నీకు హాని చేయవన్నట్టు కానీ ఈరోజు ఈ వాక్యాన్ని దాటిను వెళ్ళినవా ఒకనొక దినము నువ్వు చేసిన పొరపాటును బట్టి బాధపడాల్సి వస్తుంది కాబట్టి దేవుడు అంటుండే జైఫన్య గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనంలో దేశంలో సాత్వికులై అయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెతుకుడి వెతికితే నీ జీవితం బాగానే ఉంటది బాగా లేకుండా ఉందంటే నువ్వు దేవుణ్ణి వెతకట్లేదు అన్నట్టు ఎందుకు వెతుకుతున్నావు నీకున్న అవసరాలను బట్టి నీకున్న కష్టాలను బట్టి సమస్యలను బట్టి బాధలను బట్టి వాటి బట్టి దేవుని సన్నిధికి వచ్చి అడిగి వెతుకుతున్నావే తప్ప దేవుని ప్రకారంగా జీవించడానికి నువ్వు వెతకట్లేదు దేవుని ప్రకారంగా నిన్ను ఆయనకి అప్పగించుకొని సమర్పించుకొని ఆయన తట్టు తిరిగి ఆయన ప్రకారంగా జీవించడానికి నువ్వు వెతకట్లేదు దేవుని ఈరోజు ఏసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారు ఏసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు జీవితాలు మార్చుకోవడానికి కాదన్నట్టు లోకంలో ఎట్లా జీవించడానికి బ్రతకడానికే కానీ దేవునిలో ఎట్లా జీవించడానికి ఎట్లా బ్రతకడానికి వచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఈరోజు దేవుడు అంటుండు యహోవాను వెతుకుడి మీరు వెతికి వినయము నీతిని అనుసరించిన ఎడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అందుకు ఆ నాలుగు దిక్కుల నుండి వచ్చినప్పుడు ఒక దేవదోతో వచ్చి ఆయన దాసులను ముద్రించిన వరకు ఏ హాని చేయొద్దన్నాడు ఎందుకు సీల్ చేయబడతారు అన్నట్టు ఇది ఉట్టిగానే అవుతుందా మనకి దేవుడు ఉట్టిగానే నేను సీల్ చేసుకుంటాడా నీలో మార్పు జీవితం ఉంటే నీ వంకర బుద్ధి వంకర ఆలోచనలు నీలో ఉన్న దుర్మార్గము చెడుతనము నీలో ఉన్న పాపపు జీవితం నీలో ఉన్న దురాశలు శరీర కోరికలు శరీర వ్యామోహాలు దేవునికి లోబడని జీవి లేకుండా దేవుడు ఒట్టిగానే మనల్ని ముద్రించుకుంటాడా చూడండి విశ్వాసం పెడుతున్నాం క్రియ చేయట్లేదు ఈరోజు దేవుని పట్ల విశ్వాసం ఉంది కానీ ఎక్కడ కూడా దేవుని పట్ల క్రియ కనపరచట్లేదు చెప్పండి క్రియలు విశ్వాసము ఒట్టిగా ఉండి మృతం అవుతుంది అన్నాడు ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు విశ్వాసం అలాంటిది అన్నాడు కాబట్టి ఇకనైనా మనం దేవుణ్ణి వెతకాలా మన కష్టాల గురించో మన బాధల గురించో మనకున్న వాటిని గురించి కాదన్నట్టు నీ పట్ల దేవుని ఉద్దేశం కొరకు నువ్వు నీ పట్ల దేవుని చిత్తం ఏదో ఆయన నీ పట్ల కలిగిన దాన్ని ఏదో అలా నువ్వు వెతికి ఆయనకి వినయము చూపిస్తే విధేయత చూపిస్తే ఆయన నీతిని అనుసరించి నడిచేవాడివైతే ఉగ్రత దినమున నువ్వు దాచబడతావు నువ్వు సీల్ చేయబడతావు నీకు ఏ హాని కలగదన్నట్టు కాబట్టి ఈ రోజు నుంచి మనం తీర్మానించుకోవాలా ప్రభా నాలో ఎలాంటి పాపం ఉంది నేను ఏ ఆజ్ఞల్లో తప్పిపోతున్నాను ఏ విషయంలో ప్రభా నీకు నేను తిరుగుబాటు చేస్తున్నా ఏ విషయంలో దేవా నీకు నేను విరోధంగా జీవిస్తున్నా తండ్రి నాలో ఏ పాపం ఉంది ఏ వాక్యంలో నేను తప్పిపోతున్నా ఏ విషయంలో నేను తప్పిపోతున్నా ఏ విషయంలో దేవా నేను తప్పిపోయి కూడా నన్ను నేను సమర్థించుకుంటున్నానేమో ప్రభా నాకు చూపించు ఇకనైనా నేను విడిచిపెడతా నేం చేసిన ఆ పాపాన్ని బట్టి నేను ప్రాయచెత్త పొందతా అని నీ దుఃఖం వస్తే అది నీకు రక్షణార్థమైన మారు మనసునిస్తుంది అంతే తప్ప కష్టాలను బట్టి ఇంట్లో కుటుంబ సమస్యలను బట్టి మన ఇంట్లో మన బాధలను బట్టి దుఃఖపడితే ఏమీ ప్రయోజనం లేదు శూన్యమే అవన్నీ గతించిపోతాయి అన్నట్టు కాబట్టి ఈరోజు దేవుణ్ణి నువ్వు అడిగితే ఈరోజు నీ హృదయపూర్వకంగా నీ నోరు తెరిచి నిన్ను నువ్వు పరిశీలించుకొని నిన్ను నువ్వు విమర్శించుకొని దేవాణాలో ఏ పాపం ఉంది నాకు చూపించు నేను ఏ వాక్యంలో నేను తప్పిపోతున్నా ఏ విషయంలో నీ చిత్తానికి నేను లోబడలేకపోతున్నా నా జీవితం ఏ విషయంలో నీకు అంగీకారంగా ఉండలేకపోతుంది ఏ విషయంలో ప్రభా నీకు నేను విరోధంగా తిరుగుబాటు చేసి నీకు నేను దూరంగా జీవిస్తున్నాను నాకు చూపించు ప్రభా ఒకవేళ అలా తెలిసి కూడా చేసే వాళ్ళైతే ఒప్పుకోండి మీరు హృదయపూర్వకంగా మీ నోటుతో మీ పాపాలు ఒప్పుకోండి ఒప్పుకోకపోతే నువ్వు చెప్పేవాడు దిల్లీ బ్రదర్ కాబట్టి మా అంత అనుభవం లేదు కాబట్టి ఆ బ్రదర్ చెప్తే మేము నేర్చుకోవాలా మేము వినాలా అని వాక్యాన్ని దాటేస్తే శాస్త్రుల పరిశీలన ఎస్ ప్రభుని దాటేస్తే ఏమైనాారు అదే దుస్థితి అదే పరిస్థితి మీకు వస్తుంది నేను శాపం పెడతలేదు ప్రభువే మాట్లాడుతున్నాడు తెలుసుకోమని గ్రహించమని తన ఉద్దేశాన్ని మీరు తెలుసుకోమని దేవుడు అడుగుతున్నాడు కాబట్టే చెప్తున్నాడు కాబట్టి ఇకనైనా దేవుణ్ణి మనం వెతకాల ఇకనైనా ఆయన నీతిని కలిగిన వారమై ఆయన నీతిని అనుసరించే వారిగా మన ముంటే తప్ప ఆ విధి ఆ కాలం దేవుడు మనకు అతి సమీపంగా ఉంది కాబట్టి అప్పుడు నువ్వు దాచబడాలన్నా ఆ ఉగ్రతలో నువ్వు తప్పించబడాలన్నా నువ్వు ముద్రించబడాలన్నా దేవుడు నిన్ను ప్రథమ ఫలంగా ఉండడానికి కొనుక్కోవాలన్నా ఈరోజు నీ జీవితాన్ని నిన్ను మార్చుకోవడానికి ఇది నీకు ఒక మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు పరిశుద్ధుడు అయిన తండ్రి గొప్పదేవ నీకు వందనాలు స్తోత్రములు ఇదిగో నా దేవా నా తండ్రి ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రాభ ఏ రైతుగా అయితే నాయన పాపము చేయు ప్రతివాడు నీ ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమమే పాపమన్నాం అని అవ్వని తండ్రి సర్పము యుక్తిగా ఉండి మోసపరిచింది ప్రాభ తను పాపం చేయగలిగింది నీ ఆజ్ఞ అతిక్రమించగలిగింది ఆదాము కూడా నీ ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు నాయన మరణ పని తెచ్చుకున్నారు నీకు దూరంగా వెళ్ళిపోయినారు చూడండి ఒక రీతిగా వాళ్ళు చేపించబడ్డారు దేవ గొప్ప దేవ నీకు స్తోత్రములు వందనాలు అలాగే ఈ దైవజనుడు కూడా నీ ద్వారా సెలవు పొంది నీ ద్వారా ఆజ్ఞ పొంది నాయనా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నీ వంటి ప్రవక్తనే అన్న ఆ యొక్క మోసపోయినాడు కాబట్టి నీ ఆజ్ఞను నీ నోటి మాట మీద తన తిరుగుబాటు చేసి పాపం చేసిండు తద్వారా మరణం కొని తెచ్చుకున్నాడు ప్రభా సవులు కూడా అభిషేకించబడి నువ్వు చెప్పినట్టు పోయి అమలేకిలను పోయి బొత్తిగా నిర్మూలం చేయమంటే తను చేయలేకపోయింది ప్రభా నీ ఆజ్ఞను గైకొనకుండా నీ ఆజ్ఞను వెనుక తీసేండి తనను రాజుగా చేసినందుకు మీరు పశ్చాత్తాపడ్డారు ప్రభ తండ్రి కాబట్టి ఆ లక్ష నూట నలభై మేము ఉండాలంటే తండ్రి మేము అపవిత్రతలో మేము ఉండద్దు నిన్ను వెంబడించే వారిగా ఉండాలి మాలో పాపం ఉండద్దు మేము నిందారైతులుగా ఉండాలి మాలో ఎలాంటి అబద్ధం ఉండద్దు మాలో ఎలాంటి చీకటి ఉండొద్దు ఎలాంటి చెడుతనం మనలో ఉండదు ప్రభావ వాటిని మేము అసహించుకోవాలా వాటికి దూరంగా ఉండాలా ప్రభావ నేను నిన్ను వెంబడించే వారిగా మేము ఉండాలా నీతో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మేము ఉండాలా మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలా నేను వినయము కలిగి తండ్రి నిన్ను వెతికే వారిగా మేము ఉండాలా నీ నీతిని అనుసరించి నడుచుకునే వారిగా మేము ఉండాలా లేకపోతే తండ్రి రాబో దినాలు ఉగ్రత కాబట్టి ఖచ్చితంగా అవి దుర్దినాలే తండ్రి మేము చేసిందే మా నత్తి మీదకు దినాలు ప్రాభ అలాంటి దినాల్లో మేము దాచబడాలన్నా అలాంటి దినాల్లో మాకు ఏ హాని జరగకుండా ఉండాలన్నా నైనా నువ్వు మమ్మల్ని ముద్రించుకోవాలా అలా మీరు మమ్మల్ని ముద్రించుకోవాలంటే మీరు మమ్మల్ని ఇష్టపడి కొనుక్కోవాలా అలా మీకు ఇష్టానుసారమైన జీవితం మీరు మాకు దయచేయండి తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం నైనా మీరు మాకు దయచేయండి ప్రభానికి లోబడిని ఎందు భయభక్తులు కలిగి విధేయత కలిగి నిన్ను వెంబడించే వారిగా మేము మీరు సహాయం దయచండి ఈ వాక్య దేవా నా జీవితం ఏమైనా మీకు అంగీకారంగా లేకపోతే అలా నేనేమైనా మీకు యోగ్యుడిగా లేకపోతే దేవా నా అపరాధములను బట్టి నా పాపములను బట్టి నా వ్యసనములను బట్టి దోషములను బట్టి తిరుగుబాటును బట్టి ఏయమైన వాటి అన్నిటిని బట్టి దేవా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ఏ ఆజ్ఞలో ఏ వాక్యంలో తప్పిపోయినానో దానిని బట్టి దేవాన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన నన్ను క్షమించమని దేవాన్ని సన్నిధిలో ఉండి నేను ప్రార్థిస్తున్నా నా అపరాధములను మన్నించమని క్షమించమని నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నా ఇక మీదట తండ్రిని ఆయన వెతికే వారిగా వినయము కలిగి నీ నీతిని అనుసరించి నా ప్రభా నీ చిత్త ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా జీవించే జీవితం నాకు దయచేయమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో మనందరికీ మన కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో విజ్ఞాపనలు చేస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ప్రతి అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరైతే నానా విధములైన శోధనల చేత కష్టాల చేత బాధల చేత ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరికీ ఆయన కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారం మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించను కాదు అనుకున్నావా